ీ నమరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామిగవత్ ప్రసిద్ధోపదేశా వివక్షపత్తే అంటే సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానిది శాంత ఉపాసీత మీరు ఉపాసన చేయండి అని శృతి విధిస్తోంది మీరు ఉపాసన ఎలా చేయకుండా శాంతంగా ఉండి ఉపాసన చేయాలి మనస్సుని అల్లకల్లోలంగా పెట్టేసుకుని సంసారంలో ఉన్న పరిస్థితుల నుంచి బుర్రలో పెట్టేసుకుని వాటి గురించే సంకల్పాలు చేస్తూ ఉపాసన చేసినట్లయితే ఆ ఉపాసన అది ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది అది ముందు క్లీన్గా ముందుకు సాగదు ఉపాసన చేసేప్పుడు శాంతముగా ఉండి ఉపాసన చేయాలి కాబట్టి ఇప్పుడు మంత్రం తీసేసుకోవడానికి కంగారు లేదు మంత్రాన్ని జపన చేయడానికి కావలసిన ఆ శాంతావస్థని పొంది తర్వాత మంత్రాన్ని జపం ఓవైపున మంత్రాలకు చేసుకుంటూ ఉండడం ఇంకోవైపున సంసారంలో అంతకంతకు లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉండడం దానివల్ల ఏమవుతుంది ఏమీ అవ్వదు తర్వాత మీకు నేను ఇవాళ పొద్దున్నే ఆత్మనా వీర్యం విద్య విందుతే మృతం భాష్యము చూస్తూ ఉంచింది ఈవేళ పొద్దున్నే అక్కడ భాష్యకారులు అన్నమాట మీ దృష్టికి తీసుకురావాలని నాకు ఇంకోసారి మీ దృష్టికి తీసుకురావాలని చెప్పింది అనేకసార్లు అక్కడ శంకర్లు ఏమంటారంటే పరమేశ్వరుడు కర్మఫలదాత కదా కర్మఫలాలను మనకి ఇస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనకి సుఖాలని దుఃఖాలని కూడా ఇస్తాడు ఆ ఇచ్చే పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అని చిన్న మీమాంస చేశాడు చేసి అక్కడెక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనూ ఉండి కర్మఫలాలను ఇస్తున్నాడా అని ఆయన అంటారు ఆత్మస్వరూపంగా లోపల ఉండి కర్మఫలాలని ఇస్తూ ఉంటాడు అని అంటారు నేను చాలాసార్లు చెప్పేవాడిని మనకు వచ్చే ఆశీస్సులన్నీ బయట నుంచి వస్తాయని మీరు అనుకోవద్దు ఏ ఆశీస్టులైనా కూడా మన హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉండే పరమేశ్వరుల నుండియే వస్తాయి ఇంకా దెర్ ఈజ్ నో అదర్ సోర్స్ అని మనం చాలాసార్లు అనుకున్నాం ఆ మాటే భాష్యకారులు తేనోపనిషత్తులో ఈ మంత్ర సందర్భంలో కాబట్టి సో శాంత శాంత ఉపాసీత మనం శాంతముగా ఉన్నట్లయితే ఉపాసన చేసినట్లయితే ఆ హృదయంలో ఉండే ఈశ్వరునించి మనకి ఆశీస్సులన్నీ లభిస్తాయి కాబట్టి ఆ శాంతావస్థ ఉండాలి శాంతంగా లేకుండా మీరు మంత్రాన్ని ఊరికే మాల పెట్టేసి తిప్పేస్తూ ఉన్నారనుకోండి అప్పుడు మీకు ఆ ఆశీస్సు ఎక్కడి నుంచి వస్తుంది ఆ మంత్రాధిష్టాన దేవత ఎక్కడో లోకంలో ఉంటే ఆ నుంచి వస్తుందనో లేకపోతే మంత్రం శబ్దానికి పవర్ ఉంది దాని నుంచి వస్తుందనో ఈ విధంగా భావన చేస్తూ ఉంటారు తైత్రీయ భాష్యంలో ఇంకో ప్రసంగం వచ్చింది వేదాధ్యయనం వల్ల పవర్ వచ్చును అన్నారు కదా ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే శబ్దం నుంచి వస్తుంది అని అంటే శంకరులు అన్నారు శబ్దం జడం రావవు జడమైన శబ్దం నుంచి చైతన్యంలోకి పవర్ ఏమి వస్తుంది ఆత్మ చైతన్యం నుంచే వస్తుంది అని చెప్పారు పైగా అన్నారు వేద మంత్రంలోకి కూడా ఆత్మ చైతన్యం నుంచే పవర్ వస్తుందన్నారు అహంకారం నుంచి రాదు అహంకారం నుంచి వస్తుందండి నేను వేద మంత్రంలోకి వచ్చే పవర్ కూడా ఆత్మస్వరూపం నుంచే వస్తుంది అహంకారం నుంచి ఏదీ కాదు అహంకారం ఈజ్ ఏ ఫ్యాంటమ్ నేడ వంటిది దానికి అసలు వస్తుస్థితియే లేదు అస్తు కాబట్టి ఇక్కడ ఈ ఉపాసన తజ్జల శాంత ఉపాసిత అంతఃకరణము శుద్ధముగా పెట్టుకుని శాంతముగా ఉంచుకుని ఉపాసన చేయవలెము ఇలాగా సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జల ఈ సర్వము పరమాత్మ నుండి ఆవిర్భవించినది నిన్న గీతా క్లాసులో కూడా ఇదే అనుకున్నాం ఈ సర్వము పరమాత్మ నుండి ఆవిర్భవించినది మళ్ళీ అంతిమంగా పరమాత్మ ఎందే విలీనమవుతుంది మధ్యలో కూడా పరమాత్మ మనుగడను కలిగి ఉన్నది అని భావన చేయాలి ఆ విధంగా మీరు ఉపాసన చేయవలేను అక్కడ మంత్రమేం లేదు అది మంత్రరూపమైన ఉపాసన కాదు భావనాత్మకమైన ఉపాసన మీరు అలా భావన చేయవలేను సో అని చెప్పి మనోమయ ప్రాణశరీర భారూప సత్య సంకల్ప సర్వకర్మ ఇత్యాది విశేషణములు కలవు ఇప్పుడు ఇక్కడ దేనిని ఉపాసన చేయాలి అని ప్రశ్న అంటే ఇంక దేనిని బ్రహ్మనే ఉపాసన చేయాలి అంటే కాదండి బ్రహ్మలింగములు కనపట్టం లేదు అన్నీ కూడా శారీరలింగములే ఉన్నది శారీరుడు బ్రహ్మంటే సర్వజగత్తునకు అధిష్టానం దాన్ని ఉపాసన చేయమని కాదు ఇది ఇది పూర్వపక్షం శారీరుణ్ణి ఉపాసన చేయాలి శారీరుడు అంటే ఈ శరీరమునందు ఉంటూ శరీరమునకు పరిచ్ఛిన్నుడై లిమిటెడ్ టు ది బాడీ ఉన్నవాడు అంటే ఎవడై ఉంటాడంటారు ఇక్కడ జీవుణ్ణే ఉపాసన చేయవలేను ఇది జీవోపాసన తప్ప ఇది దేవుడి ఉపాసన కాదు అని పూర్వపక్షం ఈ పూర్వపక్షం ఎలాంటిదంటే నేను మీకు ఆధునిక కాలంలో ఉండేటువంటి ఒక వ్యవస్థకి దీన్ని కలిపి మీకు చెప్పాను అంటే ఈ పూర్వపక్షము అంత మరీ ఊహాజనితమైన పూర్వపక్షం అని మీరు అనుకోవద్దు ఇలాంటి పూర్వపక్షాలు కూడా ఇలాంటి భావాలు కూడా సమాజంలో ఉంటాయి అని చెప్పడం కోసం చెప్తో ఇప్పుడు భగవాన్ రమణ ధ్యానం చేయమంటారు దానికి పూర్వపక్షం ఏమని నేనెవరు అంటే ఏమిటి నేనెవరు నేను సుబ్బారావుని రామారావుని దీంట్లో ధ్యానం చేయడానికే ఉంది కాదు అదే ధ్యానం చేయమన్నారంటే జీవుణ్ణి ధ్యానం చేస్తున్నాడన్నమాట అనే పరమపక్షం రమణ భగవాన్ ఉపదేశానికి కూడా అటువంటి పూర్వపక్షాన్ని మనం భావన చేయవచ్చు అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు లేకపోలేదు కాబట్టి సో ఈ తజ్జలానికి శాంతం ఉపాసీత వాక్యంలో ఉపాస్యము బ్రహ్మ కాదు శారీరుడు అని పూర్వపక్షం ఓకే దీనికి సి సిద్ధాంతం ఏమిటి శారీరుడు కాదయా ఉపాసన చేయటది శారీర ఉపాసన చేస్తే మంచిగా జగా విషయం లెక్క పెట్టు ఇక్కడ మాత్రం ఉపాస్యము శారీరుడు కాదు బ్రహ్మయే ఎందువలన సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ అది మొదటి హేతు రెండవ హేతువు వివక్షత గుణోపత్తే మరియు అక్కడ శృతి చెప్పగోరిన గుణములు ఏవైతే ఉన్నాయో సర్వకర్మ సర్వకామ సత్య సంకల్ప ఇత్యాది గుణములు ఆ శృతి చెప్పతో కోరుతున్న గుణములన్నీ కూడా కేవలము బ్రహ్మకి మాత్రమే అన్వయిస్తాయి కానీ శారీరుని ఎందు ఇవి పోసాగాము ఉపపత్తి అంటే చక్కగా యుక్తియుక్తముగా అన్వయించుక ఈ కారణం చేత కూడా ఇక్కడ ఉపాస్యము బ్రహ్మయే కానీ శారీరుడు కాదు అనే బ్రహ్మయే అని రెండు హేతువులు చెప్పారు ఇప్పుడు తరువాత సూత్రంలో శారీరుడు కాదు అనడానికి హేతువులు చెప్తున్నారు ఓకే ఇది మీకు పూర్వ రంగం అంటే కొంత రీక్యాప్ ఇస్తే మళ్ళీ మీరు పిక్చర్లోకి వస్తారు అని అందుకోసం వివరం అంతా చెప్పాను అనుపత్తేస్తున్న శారీర అదే అయిపోయిందా సరే త్వం జీర్ణత్వ్వణిపాదం తత్సవతోక్షురోముఖం సర్వ శ్రుతిమల్లొకే సర్వమావృత్యష్టతి అప్రాణోహ్యమన శుభ్రుతి శుద్ధబ్రహ్మ విషయ ఇయంతో మనోమయ ప్రాణశరీర ఇది సగుణబ్రహ్మ విషయ విశేష అది చెప్పానా అది చెప్పాలి ఇప్పుడు ఏమండి మరి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానమునకు సర్వం గల్విదం బ్రహ్మ తలాన్ అని మీరు చెప్తున్న ఈ ఉపాసనకు తేడా ఏమైనా ఉందా ఉంది తేడా ఆ తేడా ఉన్నది ఎందుకంటే శుద్ధ నిర్గుణ బ్రహ్మ నిష్ట వేరు సగుణ బ్రహ్మ ఉపాసన వేరు శుద్ధ నిర్గుణ బ్రహ్మ నిష్ట ఎందు ద్వైతము ఎత్కించిత్తు కూడా ఉండదు లేశము కూడా ఉండదు సగుణ బ్రహ్మ ఉపాసన ఎందు ద్వైతం ఉంటుంది ఎంతో కొంత ద్వైతం ఉండాలి ఏ ద్వైతము లేకపోతే ఉపాసన సగుణ సగుణోపాసన సిద్ధించాలి అంచేతనే శగుణోపాసన చేసేవారు కూడా కేవల ద్వైత రూపంగా శగుణోపాసన చేయకూడదు ఇప్పుడు ఈ ఉపాసకులు ఉంటారు మేము శ్రీదేవి ఉపాసన చేస్తూ ఉంటారు శ్రీ విద్యోపాసన ఉంటారు శ్రీచక్రాన్ని పూజిస్తున్నా ఉంటారు అని చాలా మంచి మంచి విషయాలు చెప్తారు వాళ్ళు కూడా ఒక సంగతి అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అలా వాళ్ళ గురించి ఎలా చెప్తున్నారు ఏమిటి అంటే నాకు ఎందుకునో అలా చెప్పాలనిపించి చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ ధోరణి చూస్తే ఎలా ఉంటుందంటే కేవల ద్వైత రూపంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ధోరణి చూస్తే లలితా సహస్రనామాలు చదువుతారు కానీ లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి అద్వైత విషయాన్ని పట్టించుకోడు తత్వమస్యాది వాక్య లక్షణ లక్ష్యత అంటూ ఏదో నామో ఒకటి ఉంటుంది దాని గురించి చూడరు చితిహి చైతన్య రూపాయలు ఇలాంటి నా నామాలు నిర్గుణ పరబ్రహ్మ విషేకమైన నామాలు ఉంటాయి సగుణ రూపములైన నామాలు వెయ్యిలో తొమ్మిది వందలు ఉంటాయి నిర్గుణ పరబ్రహ్మను సూచించే నామాలు వందో ఎన్నో కొందలు ఉంటాయి డైరెక్ట్గా చెప్పి ఉంటాయి పరంపరగా సూచించే నామాలు కొన్ని ఉంటాయి కాబట్టి మనం చేసుకున్న సగుణ బ్రహ్మోపాసన ఎందు భేదము ఉంటుంది కానీ ఆ భేదమే పరమార్థము కాదు అని తెలుసుకుంటూ వాళ్ళు చేయాలి ఉపాసన ఉపాసన చేసేవాళ్ళు కూడా గమనించాలి నాకేమనిపిస్తుందంటే ఈ ఉపాసన యొక్క వ్యవహారం ఎక్కువైపోయి ఆ భేదాన్ని విస్మతిస్తున్నారా అని అనిపిస్తుంది ఇప్పుడు లోకంలో భేదబుద్ధితో ఉపాసన చేసే గురించి మనం చెప్పేది ఏమీ లేదు వాళ్ళు ఎలాగూ భేదబుద్ధితోటే భేదనిష్టతోటే వాళ్ళు ఉపాసన చేస్తారు మేము అద్వైతలం అని చెప్పుకునే వాళ్ళైనా కనీసం ఆ భేదనిష్టను తిరస్కరించుతూ ఉపాసన చేయాలి కాబట్టి సగుణ ఇది ఈ ఈ ఉపాసన ఇది శుద్ధ బ్రహ్మ శుద్ధ నిర్గుణ బ్రహ్మ నిష్టయ అదే ఇది లేక సగుణ బ్రహ్మయ అదే ఒక సగుణ బ్రహ్మోపాసనయ అని శంకకి సమాధానం చెప్తా ఇది సగుణ బ్రహ్మోపాసన అని చెప్పనే ఇక్కడ ద్వైతం ఉంటుంది ఇది సగుణ బ్రహ్మోపాసన మీరు ఎలా చెప్తారు అంటే శుద్ధ నిర్గుణ బ్రహ్మయందు ప్రాణము మనస్సు ఈ రెండు ఉండవు ప్రాణోహ్యమనా శుభ్ర ఇప్పుడు శుద్ధమైన నిర్గుణపర బ్రహ్మ ఇక్కడ చైతన్య రూపంగా ఆత్మరూపంగా ఉన్నది అయితే ఇక్కడే ప్రాణశక్తి ఉన్నది విజ్ఞాన శక్తి ఉన్నది ఇక్కడే ఉన్నది ఈ ప్రాణశక్తి విజ్ఞాన చైతన్య ఆత్మ మూలంగానే ఉన్నాయి పైగా చైతన్య ఆత్మ అనుగ్రహం లేకుంటే ప్రాణశక్తి ఉండదు విజ్ఞానశక్తి ఉండదు మరి అయితే ఇంకేమి ఈ ప్రాణశక్తితో కూడిన చైతన్య ఆత్మ నో అప్రాణ ఈ విజ్ఞానశక్తితో జత కట్టిన చైతన్య ఆత్మ అందాము నో అమనా శుభ్ర ఆ చైతన్య ఆత్మ శుభ్రము అంటే ప్రాణ మనస్సయోగము లేనిది ప్రాణం యొక్క అంటే క్రియాశక్తి మనస్సు యొక్క అంటే విజ్ఞానశక్తి యొక్క కల్తీ లేనిది శుభ్ర కాదండి ఆత్మ చైతన్యతనే ఇవి ప్రవృతులుతున్నవి కదా అవును కరెక్టే సూర్యభగవానుడు ఉదయించినప్పుడే మంచి పనులు అవుతాయి చెడ్డ పనులు అవుతాయి సూర్యభగవానుడు ఉదయించకపోతే ఎవడనో అందరం నిద్రపోతూ ఉంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం కుదరదు ఒకరినొకళ్ళు పొగడ్డమో కుదరదు ఇప్పుడు సమాజంలో మంచి పనులు అవుతూ ఉంటే చెడ్డ అవుతాయి ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు ఎనిమిదిన్నరకి ఏదో మంచి పని చేసే ప్రయత్నం మనం చేసాం ఇదే ఎనిమిదిన్నరకి ఎవడనో తిట్టుతో ఇంకెవడెవడో చెడ్డ పని చేస్తారు సపోజ్ సూర్యుడు ఉదయించలేదనుకోండి ఈ మంచి పని ఉండదు ఆ చెడ్డ పని ఉండదు కాబట్టి ఈ మంచితన మంచి పని వల్ల మంచి చెడ్డ పని వల్ల చెడు సూర్యుడికి సంక్రమిస్తాయా సంక్రమించే విధంగా ఆత్మచైతన్యము యొక్క సన్నిధి అందు మాత్రమే ప్రాణము మనస్సు తమ కార్యములను నిర్వర్తిస్తూ ఉంటాయన్న దానిలో లేదు అయినప్పటికీ ఆ ప్రాణము మనస్సు యొక్క కల్పి ఆత్మచైతన్యములందు ఉండదు అంటే ఆత్మ కర్త కాదు అప్రాణ భోక్త కాదు శుభ్ర అది నిర్గుణ పరబ్రహ్మ నిష్ట నిర్గుణ పరబ్రహ్మనిష్టాన ఆత్మనిష్టాన ఒకటే అక్కడ అప్రాణాహ అప్రాణ అమనా శుభ్ర ఇక్కడ మరి ఇక్కడ మనోమయ ప్రాణశరీర అని మనస్సుతో కలిసి ఉన్నది ప్రాణముతో కలిసి ఉన్నది అని చెప్పారు కనుక ఇది నిర్గుణ పరబ్రహ్మ కాదు ఇది సగుణ బ్రహ్మోపాసనయే అదే అనుకున్నారా అప్రాణోహ్యమన శుభ్రహ ఇది శృతి ఆ శృతివాక్యము శుద్ధ బ్రహ్మ విషయ అది గుణసంపర్కము లేని శుద్ధమైన నిర్గుణ పరబ్రహ్మకు చెందిన శృతివాక్యము ఇయన్తు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ శగుణోపాసన శాండీర్య విద్యా వాక్యము మనోమయ ప్రాణశరీర అని ఉంది కనుక ఇది శగుణ బ్రహ్మకు చెందిన ఉపాసన మనకి స్పష్టంగా ఈ తేడా తెలిసిపోతుంది సుగుణ బ్రహ్మ విషయ ఇది విశేష విశేష అంటే తేడా తెలుగులో ఏమంటే విశేషాలు ఏమిటండి అంటారు అలాంటిది అలా మామూలుగా తెలుగులో అనుకునే అర్థం అలా పెట్టుకోకూడదు ఒకప్పుడు కరెక్ట్ అవ్వచ్చు ఏమన్నా విశేషాలు ఏమిటంటే అర్థం ఏంటి రాదు ఇక్కడ పెట్టు కాదు విశేష అంటే తేడా దానికి దీనికి ఇది తేడా అత వివక్షణోపత్తే పరమేవ దిహా దిహ ఉపాస్యన ఉపదిష్టం ఇది గమ్యతే సర ఈ ప్రసంగము ఈ నిర్గుణ తేడా విషయాలను పక్కన దాన్ని ఫినిష్ చేసేసాము ఇంకా మళ్ళీ పాయింట్కి వచ్చేస్తున్నారు ఉపసంహారం చేస్తున్నారు శృతి చెప్పగోలిన గుణములు సత్యకామహ సత్య సంకల్ప సర్వకర్మ ఇత్యాది గుణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరబ్రహ్మకి మాత్రమే అన్వయిస్తాయి కనుక ఈ ఉపాసన పరబ్రహ్మకి సంబంధించిన ఉపాసనే తప్ప శారీరమునకు చెందిన ఉపాసన కాదు అని మనము నిర్ధారించడమైనది అనుపత్తేస్తున్న శారీర పైన చెప్పిన గుణములు వివక్షిత గుణములు అవి పరబ్రహ్మకు మాత్రమే అన్వయిస్తాయి అని మాత్రమే కాకుండా శారీరులకు అన్వయించవు కూడా ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ప్రతిపాదించేప్పుడు దృష్టాంతాలను ఇస్తారు వేదాంతంలో వేదాంతులకు దృష్టాంతము అది వేదాంతానికి వెన్నెముఖమైతే దృష్టాంతం మీదనే మొత్తం వేదాంతం అంతా నడుస్తుంది రజ్జు సర్ప దృష్టాంతం శక్తి రజత దృష్టాంతం ఒక జీవితకాలం దృష్టాంతాలతోటి ఆ తత్వాన్ని ప్రతిపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం దృష్టాంతాలు రెండు రకాలు అన్వయ దృష్టాంతము వ్యతిరేక దృష్టాంతం అన్వయం అంటే మీరు ఏది చెప్తున్నారో దీన్ని పోలిన మరొక దాన్ని చూపించడం వ్యతిరేకం మీరు దేనిని చెప్తున్నారో అది లేక దానికంటే భిన్నముగా ఉన్న దానిని దృష్టాంతంగా చూపించడం దాన్ని వ్యతిరేక దృష్టాంతం అంటారు ఇప్పుడు మంచిగా కష్టపడి చదువుకున్నవాడు ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అవుతా ప్లాస్ అవుతాడు అని ప్రతిపాదన దానికి దృష్టాంతం ఏం చూపిస్తాడంటే అల్లరి చిల్లరగా తిరిగి పరీక్ష ఫెయిల్ అయిన వారిని దృష్టాంతంగా చూపిస్తారు అల్లరి చిల్లరగా తిరిగి ఫెయిల్ అయిన వాడు దృష్టాంతం ఎలా అవుతాడు అంటే వ్యతిరేక దృష్టాంతం అవుతాడు చూడు శ్రద్ధగా చదువుకోకుండా అల్లరి చిల్లరగా తిరిగితే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వకుండా ఫెయిల్ అవుతాడు అని వ్యతిరేక దృష్టాంతం అవుతాడు అన్వయ దృష్టాంతం అంటే కష్టపడి చదువుకుని ఫస్ట్ క్లాసులో పాస్ అయిన వాడిని చూపిస్తే అన్వయ దృష్టాంతం ఈ రెండు దృష్టాంతాలను చూపిస్తారు దీంట్లో దేనికి బలం ఎక్కువ చెప్పండి మీరు వ్యతిరేక బలం ఎక్కువ అరే కష్టపడి చదువుకో ఫస్ట్ క్లాసులో పాస్ అవుతావు కావాలంటే చూడు వాడిని జూలైలాగా తిరిగి ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు నువ్వు అలా అవ్వకూడదు సుమా దానికి బలం అన్వయ దృష్టాంతానికి శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో నిషేధ రూపంగా చాలా తత్వాల్ని ప్రతిపాదిస్తూ ఉంటాడు ఆయన శ్రద్ధ ఉండాలి శ్రద్ధ లేనివాడు నష్టపోతాడు అని ఆ విధంగా కాబట్టి ఇప్పుడు మనం అన్వయ చెప్పడం అయిపోయింది ఈ గుణములన్నీ కూడా పరబ్రహ్మకే అన్వయిస్తాయి అని చెప్పేసాం ఇప్పుడు వ్యతిరేకంగా చెప్తున్నారు ఇవే గుణములు పూర్వపక్షి చెప్పిన శారీరుడికి అన్వయము కాబట్టి ఇక్కడ ఉపాస్యము శారీరుడు కాదు అనుపపత్తేస్తున్న శారీర పూర్వేణ సూత్రేణ బ్రహ్మణి వివక్షితాం గుణానా ఉపపత్తి రుక్త ఇప్పుడు వివక్షిత గుణోపత్తేష్ట ఆ సూత్రానికి ఇప్పుడు నాకు చెబుతున్న మూడో సూత్రానికి ఉండే అదనం అదనంగా ఏదో ఉండాలి కదా చెప్పిందే చెప్పరు సూత్రంలో ఆ అదనపు అంశం ఏమిటో చెప్పే ప్రయత్నాన్ని భాష్యకారులు చేస్తున్నారు పూర్వసూత్రంలో ఏం చెప్పారంటే శృతి చెప్పగలి గోడిన గుణములు సర్వకర్మా ఇత్యాది శృతి చెప్పదలుచుకున్న గుణములు ఏవైతే అవి పరబ్రహ్మ హిందువు అన్వయిస్తాయి అని పూర్వసూత్రంలో చెప్పడమైనది అనేన తూ శారీరే తేషాం అనుపపత్తి ఉచ్యతే రాజేష్ నీకు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో మనము అన్నమాట ఓకే ఓకే తూ ఆన్ ది దానికి భిన్నంగా ఈ సూత్రం ఏం చెప్తోంది అవే గుణములు శారీరుని పొసగవు అనే విషయాన్ని ఈ సూత్రం చెప్తోంది తుశబ్ద అవధారణార్థ ఇక్కడ తూ పూర్వపక్షాన్ని సిద్ధార్థిని చెప్పే సందర్భంలో చెప్పిన తూ కాదు ఇది అవధారణార్థ అంటే తూ అంటే ఏవా అని అర్థం అనుపబత్తే అంటే అనుపబత్తేరేవా ఇది శగుణ బ్రహ్మోపాసనయే అని చెప్పుటకు హేతు ఏమిటి అంటే ఈ పైన చెప్పిన గుణములు శారీరుడు ఎందు అన్వయించవు కనుకనే ఇది శారీరుడు కానే కాదు అని ఏవ న శారీర ఏవ నైవ శారీర శారీరుడు కానే కాదు అని నొక్కి చెప్పుటా అనే అర్థంలో ఏవా అనే అర్థంలో తూ అనే పదాన్ని భాష్య సూత్రకారులు ప్రయోగించినారు బ్రహ్మ ఉక్తేన న్యాయన మనోమయత్వాది గుణం నదు శారీరో జీవ మనోమయత్వాది గుణ సో దాన్ని వివరిస్తున్నారు అక్కడ చెప్పిన గుణాలు ఏమిటంటే మనోమయ ప్రాణ శరీరో భావూప సత్య సంకల్ప ఇలాంటి గుణాలు ఉన్నాయి ఈ గుణములు పైన చెప్పిన న్యాయమును అనుసరించి న్యాయం అంటే యుక్తి పై సూత్రాల్లో చెప్పిన యుక్తిని అనుసరించి ఈ గుణములు మనం మయ ప్రాణశరీర ఇత్యాది గుణములు పరబ్రహ్మకు ఆవర్తిస్తున్నాయి తప్ప ఆ గుణములు గలది పరబ్రహ్మయే కానీ ఆ గుణములు కలది శారీరుడు కాదు శారీరుడు అంటే ఎవరు జీవుడు ఆ గుణములు కలది జీవుడు కాదు దాన్ని బట్టి ఏమవుతుంది ఉపాసము జీవుడు కాదనమాట ఎందుకంటే ఆ గుణములు కలిగిన దాన్ని మనం ఉపాసన చేయాల్సి ఉంటుంది ఆ గుణములు శారీరుడుకు చందవు ఎందు ఎందుచేతంటే ఎత్కారణం అంటే ఎందువలనగా ఎత్కారణం అని సమాస్పదం ఎదు కారణం ఎస్ కర్మే తదా తథ అనేది క్రియా విశేషణం ఎత్కారణం అంటే ఎందుచే ఏ కారణం చేతనగా సత్యసంకల్ప ఆకాశాత్మా అవాచీ అనాదర పృథివ్యాంజాతీయ కాారీర ఆంజస్యేన ఉపపద్యమండి ఈ గుణాలను మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటా గుణములు అంటే సో సత్య సంకల్ప సంకల్పములన్నీ సత్యములే తప్ప వ్యర్థములు వేస్ట్ అయ్యేవేమీ ఉండవు ఆకాశ ఆత్మ ఆకాశము వంటి స్వరూపము గలవాడు అని ఒక అర్థం ఆకాశమే స్వరూపముగా గలవాడు అని ఇంకో అర్థం రెండు దృశ్యం మనం ఆకాశ ఇవ ఆత్మా ఎస్ సహ ఆకాశ ఏవ ఆత్మా ఎస్య సహ రెండు దృశం మనం అది అవాకి వాక్కులేనిది వాక్కులేనిది వాక్కు ఉప ఉపలక్షణం వాక్కు లేనిది అంటే చెవి కన్ను ముక్కు మొదలైన ఇంద్రియములు లేనిది అనాదర అంటే తొందరపాటు తొట్టుపాటు లేనిది పృథివ్యాహ జ్యాయాన్ ఈ పృథివీ కంటే పెద్దది ఈ గుణాలు మీరు శారీరుడికి ఎలా అన్వయిస్తారు వీటిని అంటే మేము చేసేయగలం అండి మేము తత్వమశీనే మార్చేసినటువంటి మునగాళ్ళం నేను దేన్నైనా ఎలాగైనా మార్చేయగలము అంటారేమో అంటే నువ్వు అంతటి వాడవని నాకు తెలుసు కానీ వాటిని అలాగా హ్యాండిన్ గ్లోవ్లో సులభంగా తేలికగా డిశ్చార్జ్ చేయకుండా శారీరుడికి అన్వయించటం కష్టం ఆంజస్యేన రడీగా అట్వన్స్ రడీలి ఇది శారీరుడే అని చెప్పడానికి అనుకూలంగా ఉన్నాయా గుణాలు లేవు పైగా ఇది బ్రహ్మే అని చెప్పడానికి అనుకూలంగా ఉన్నాయి తప్ప అంటే అలాగే మేము ఇటు తిప్పట్టు తిప్పి శారీరుడికి కూడా అన్వయిస్తాము అంటే నువ్వంతటి సమర్థుడమే కానీ డైరెక్ట్గా ఈజీగా ఇవి శారీరుడికి లేదు ఆంజసేన శారీరే న ఉపపద్యంతే అంజస అంటే తేలికగా ఆంజసేన అంటే తేలికగా సౌ సౌకర్యంగా రెడీమేడ్గా అడ్వాన్స్ అలా వినగానే అర్థం స్ఫురించే విధంగా శారీరుడిలో ఇవి అన్వయించవు ఈ శారీరుడు అసలు ఎవడు వీడు శారీరుడు శారీర జీవ అని అర్థం చెప్పారు అసలు ఈ శారీర అనే పదం ఎక్కడి వచ్చింది శారీర ఇది శరీరే భవ ఇత్యర్థ శారీరుడు అనగా జీవుడు అని అసలు ఆ ప్రధానికి అర్థం ఏంటంటే శరీరే భవహ శారీర ఆ అనే ప్రచయం తద్ధిత ప్రచయం శరీరే భవ శరీరమునందు ఉండున్నది ఉండువాడు శరీర ఆ తద్ధిత ప్రచయం అని ఎప్పుడైతే ఉన్నాడో మొట్టమొదట అచ్చుకి వృద్ధు వస్తుంది మొట్టమొదట అచ్చు ఆ శరీరాలు ఉండే ఆ షా ఉన్న ఆ దానికి వృద్ధు దీర్ఘం అవుతుంది శారీర ఆ ఒక ఆపుతుంది శారీర అని ప్రాతిపదిక దాని మీద చుప్పు పుడితే శారీర అయింది కాబట్టి శరీరమునందువాడు శారీరుడు అని అర్థం శరీరమునందువాడు అంటే జీవుడే అవుతాడు అని మనం అన్నాం అంటే పరపక్ష అంటాడు ఈశ్వరోపి శరీరే భవతి శరీరమునందువాడు అంటే ఈశ్వరుడు కూడా కావచ్చుగా ఎందుకంటే ఈశ్వరుడు కూడా శరీరము నుండి ఉంటాడు ఈశ్వరుడు ఎక్కడ వైకుంఠంలోనూ కైలాసంలోనే ఉంటాడు ఐ మీన్ శరీరము నుందే ఉంటాడు కాదండి వైకుంఠం వైకుంఠం అంటే శరీరంలో ఉంటుంది వైకుంఠం వైకుంఠం అంటే శుద్ధమైన బుద్ధి అని అర్థం ఎక్కడుంటుంది అది శరీరంలో ఉంటుంది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎక్కడుంటుంది కాబట్టి శరీరం అంటే ఎందుకు అనాలి ఈశ్వరుడని కూడా అనొచ్చు కదా సత్యము కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే శరీరే భవతి నతు శరీర ఏవ భవతి శరీరమునందు ఉంటాడు కానీ శరీరమునందు మాత్రమే ఉండడు లేదా జీవుడు శరీరమునందు మాత్రమే ఉంటాడు కదా ఇప్పుడు ఆ ఇంట్లో ఈయన ఉంటారు అన్నారు అంటే ఆ ఇంటి యజమాని అంటారా లేకపోతే ఆ ఇంటికి కప్పు కప్పు కాఫీ తాగి వెళ్ళడం కోసం వచ్చిన వాడిని ఉంటారా అలాగా యజమాని ఆ ఇంట్లో ఆయన మాత్రమే ఉంటాడు జస్ట్లు వాళ్ళు ఉండరు వచ్చి వెళిపోతూ ఉంటారు సో సంథింగ్ లైక్ దాట్ శివుడు ఈశ్వరుడు సర్వత్రా ఉంటాడు శరీరమునందు కూడా ఉంటాడు వెరాస్ జీవుడు శరీరమునందు మాత్రమే ఉంటాడు కాబట్టి శారీర అంటే అర్థం జీవుడు చెప్పాలి కానీ ఈశ్వరుడు కూడా ఉంటాడు కాబట్టి ఈశ్వరుడని మేము అర్థం చెప్తాం అనకూడదు ఓకే జ్యాయా పృథివ్యా జ్యాయానంతరిక్షాత్ ఆకాశవత్వగత నిత్య వ్యాపిత్వశ్రవణాత్ ఈశ్వరుడు శరీరమునందు ఉంటాడు కానీ ఈశ్వరుడు వ్యాపకుడై ఉంటాడు జీవుడు వ్యాప్యుడు అంటే పరిచ్ఛిన్నంగా ఉంటాడు శరీరానికి కట్టుబడిపోయి ఉంటాడు ఈశ్వరుడు వ్యాపకుడై ఉంటాడు మీరు కూడా వ్యాపకులైతే మీరు ఈశ్వరులే అవుతారు దాంట్లో ఉన్న రహస్యం అది మీరు శరీరానికి కట్టుబడిపోయి ఉంటే మీరు పరిచ్ఛినుడుగానే మిగిలిపోతారు సపోజ్ నేను శరీరానికి కట్టుబడి అని మీరు అన్నారనుకోండి మీరు ఈశ్వరుడు యొక్క అంశప్పుడే మిగులు వచ్చేసింది అప్పుడే ఈశ్వరుడు యొక్క అంశం మీలో ఆల్రెడీ ప్రవేశించేసింది మంచిది ఇప్పుడు మన ఇతర ఇతరులకి ఎవరికైనా మనం ఏదైనా చిన్న ఉపకారం చేసేవనుకోండి అంటే అర్థం ఆ ఈశ్వరుడు మన ద్వారా అయిపోతుందనమాట అదే ఈశ్వరుడు చేసి పదదే కదా రక్షణ అది మన ద్వారా అయిపోతుందనమాట ఆ మనలో ప్రవేశించేసి మనతో మన చేతులతో మన వాక్కుతో అప్పుడే ప్రజా లోక కళ్యాణాన్ని చేసేస్తున్నాడని అర్థం అలా అర్థం చేసుకోవాలి మంచిది సో ఈశ్వరుడు సర్వవ్యాపకుడని మనకి శృతులు అంతటా చెప్తూ ఉంటాయి ఈశ్వరుడు ఎంత పెద్దవాడు పృథివ్యాహ జ్యాయాన్ ఈ భూలోకము కంటే పెద్దవాడు అంతరిక్షము కంటే కూడా పెద్దవాడు అక్కడితో అయిపోలేదు అది జయాన్నివ జయాభ్య సర్వేభ్యో లోకేభ్య అంటూ ఉంటున్నాయి పెద్దవాడు ఈ ముల్లోకముల కూడా ఈశ్వరుడు పెద్దవాడు ఆ ఈశ్వరుడు ఆకాశము సర్వమును వ్యాపించి ఉండువాడు పైగ నిత్య కాలమునకు అతీతమైనవాడు అని ఈ విధంగా ఇది వ్యాపిత్వ శ్రవణాది ఈశ్వరుడు వ్యాపి అని మనకి శృతి చెప్తూ ఉంటుంది కాబట్టి శారీరే మాత్రం మటుకు ఈశ్వరుడు కాదు జీవుడే జీవస్థు శరీరే భవతి జీవుడికి ఈశ్వరుడికి తేడాది జీవుడు కేవలము శరీరమునందు మాత్రమే ఉంటాడు శరీరం ఉండాలి జీవుడికి శరీరం ఉండాలి ఒక ఫిజికల్ బాడీ లేకుండా జీవుడు అనేవాడు ఉంటాడు అంచేతనే దార్శనిక దృష్టి పౌరాణిక దృష్టి అని రెండు దృష్టిలు ఉంటాయి దార్శనిక దృష్టి ఎలా ఉంటుందంటే ఇక్కడ జీవుడు ఇక్కడ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు అంతేగాని మధ్యలో ఇక్కడ అక్కడ వెళ్లాడుతూ ఉంటాడనేది దార్శనిక దృష్టి కాదు పైగా దార్శనికంలో ఏమని చెప్తారంటే ఈ పురుగు గడ్డి పురుగుతో పోల్చారు తృణ జలూక అనే దాంతో పోల్చారు ఈ తృణ జలూక అంటే తెలుగులో జలగా జలగంటే తెలిసిపోయింది కదా అదే గడ్డి జలగలాగా ఉంటుంది అది ఇలా సాగుతూ ఉంటుంది అది ఇంత పొడుగు సాగలదు అది గడ్డిపోత్స మీద ఉంటుంది ఈ గడ్డిపోస నుంచి ఇంకో గడ్డిపోస మీదకి వేస్తుంది అడుగు దానికి అడుగు ఉండదు దేహమే అడుగు అలా వేస్తుంది ఆ రెండో గడ్డిపోతని గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు వెనక గడ్డిపోత నుంచి ఉపసంహారం చేస్తుంది జీవుడు అలా ఉంటాడని చెప్పారు వీడు దేహంలో నుంచి ఇంకో దేహాన్నప్పుడే వీడు నిర్మాణం చేసుకుంటాడు భావనారూపంగా నిర్మాణం చేసుకుంటాడు ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ పని వెళ్ళారనుకోండి రేపు ఇక్కడే రూము బుక్ చేసేసుకుంటారు హోటల్ రూము బుక్ చేసుకుంటారు ఆ హోటల్ వాడు కారు కొట్టుకుని మిమ్మల్ని పికప్ చేయడానికి కూడా ఎయిర్పోర్ట్కి ప్లే కార్డ్ కొట్టుకుని వచ్చేస్తారు శర్మగారు వెళ్ళి వస్తూ ఢిల్లీ సో ఆయన అలా విమానం దిగ్గానే వెళ్ళి ఆ హోటల్ వాడి కారులో కూర్చోగానే ఆ హోటల్ వాడి రూమ్లో దిగేస్తారు ఇక్కడ ఇంట్లో గదిలో బయలుదేరుతారు విమానం దిగానే అక్కడ ఆయన కోసం నిర్ధారించబడినటువంటి గదిలో జాయిన్ ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు మధ్యలో ఉంటే ఒక విమాన ప్రయాణం ఒకటి ఉంటుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళము ఇలాంటివేమో ఒకటి రెండు ఐటమ్స్ ఉంటాయి జీవుడు కూడా ఇంతే ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహం లేకపోతాడు దేహం లేకుండా అలా గాల్లో వెళ్ళాడడం అనేది ఉండదు ఇది దారిశ్రమిక దృష్టి అంచేతనే దార్శ్రమికులు ఇక్కడ మానవుడు అక్కడ దేవత ఇక్కడ పశువు అక్కడ పక్షి ఇలాగా చెప్తారు తప్ప ఈ ప్రేతము అనేది వీళ్ళు చెప్పడం